కీర్తన పదిహేడు తన కోరికలేటికి ఆతడే ఇన్నియు కల్పించగా అనువుగేందుకు ఇద్దరి యత్నం బులువలనా అద్దము చూచెటి అతడు అలరచునవ్విన నవ్వును అద్దములో పలినీడయు ఆ రీతినే కాదా గద్దరియగు శ్రీ విభు సంకల్పంబుననే జగముల శుద్ధులు దుక్కము సుఖమును సూటిబడగానా నాటకమాడించున తడు నయమున కడలింపగా నాటకమందలి బొమ్మలు నానాగతి జలుగున్ ఆటలచేతన్ ఆత్మకుడగు దేవుని చేష్టలనే పాటిక పాపము పుణ్యము బహుళం బగుగానా అరదము నడిపెటె సారథి అటునిటు వాగెలు వట్టిన అరదము గుర్రములు మెలగు ఆయాముఖములను నరులను శ్రీవెంకటగిరినాథుడే తగ ప్రేరేపింపగా గర్వము లేమియు కలిమియు కలిగియుండుగానా